నేను కూడా దుఃఖం ఉంది అంతఃకరంలో ఆనందం ఉంటే నేను కూడా ఆనందం ఉంది అంతఃకరణ అర్థమయ్యట్లాగో అర్థంలో ఉన్న ప్రతిఫలించిన ప్రకాశం అని నేను కూడా అట్లాగే మరి ప్రజ్ఞానం బుద్ధిలో ఆ బుద్ధి యొక్క ప్రతిబింబంగా ఉన్న కితాబాసుడు కూడా అహం బ్రహ్మ అన్నాడు అన్నాడు ప్రజ్ఞాన బ్రహ్మ అనుభవం కాగానే వెంటనే అన్నాడు కాబట్టి లక్షణ వాక్యం ద్వారా లక్షణాన్ని బ్రహ్మ యొక్క లక్షణాన్ని ఆనందమైన లక్షణాన్ని నిచ్చిన బుద్ధిలో దాన్ని గుర్తించగలిగేది గుర్తించేసరికి ప్రజ్ఞాన బ్రహ్మే ప్రజ్ఞాన బ్రహ్మంగానే ప్రజ్ఞాన బ్రహ్మ ఏ బుద్ధి అనేటువంటి అర్థాన్ని కలిగిందో బుద్ధి యొక్క ప్రతిబింబంగానే నేను కూడా కలిగినట్లయింది వెంటనే శిష్యుడి అనుభవ వాక్యం మహంబ్రహ్మ అనేది శిష్యుడి యొక్క అనుభవం గురుగారు అన్నారు ఏ అహం బ్రహ్మ ఏ అహం బ్రహ్మ ప్రపంచం అంతా వ్యాపించిన అహం బ్రహ్మ దేహం అంతా వ్యాపించిన బ్రహ్మ బుద్ధిస్థానంలో ఉన్నటువంటి కేంద్రంగా ఉన్నటువంటి అహం బ్రహ్మ ఏ అహం బ్రహ్మ వాడు అహం ఇక్కడే ఉందా అహం అక్కడే ఉందా అహం అక్కడే ఉందా అహం ఎక్కడ ఉందా అహం యొక్క అస్తిత్వం ఏంటి ఛాయా పురుష లక్షణం ప్రతిబింబ లక్షణం బింబము ప్రతిబింబం ఉన్నప్పుడు నువ్వు నీ నీడా ఉన్నప్పుడు ఇందులో సత్యమేది నువ్వా నీ నీడా అర్థంలో నీ ప్రతిబింబం ఉన్నది అర్థం చూసుకుంటున్నావు అర్థంలో ఉన్నటువంటి శ్రీదేవి రైట చూసుకునే శ్రీదేవి రైట మరి అర్థంలో శ్రీదేవి అహవు చూసుకునే శ్రీదేవి బ్రహ్మ ఒక రైటు కాబట్టి ప్రతిబింబ జ్ఞానాన్ని బింబజ్ఞానాన్ని మార్చుకోవడానికి ఈ తత్వం వస్తుంది లక్ష లెక్క విశేష విషయము విశేషము రెండు పక్కన పెట్టుకొని విశేషం కాకుండా విషయం కూడా కాకుండా రెండింటికే లక్ష్యార్థం లేదు దాన్ని మాత్రం పట్టుకోవచ్చు సామాన్య విశేష అధికారం సామాన్యంగా చైతన్యం ఎక్కడైతే ఒక సంస్కారం ఉందో ఒక అక్కడ వాసన సంబంధించిన అనుభవం వచ్చింది ఇది విశేషం విశేషాలన్నీ కూడా చాలా ఎన్ని సంస్కారాలు ఉంటే అన్ని విశేషాలు మిగిలినవి సంస్కారం కనుక రద్దయిపోతాయండి ఎక్కడ విశేషం విశేషం వెనుకొన్నటువంటి చైతన్యమే అసలు మిగిలింది చైతన్యం ఆధారం కానీ విశేషంతో వస్తుంది కానీ విశేషం చైతన్యం ఒకటి కాదు ఆ సంస్కారం రద్దు కాని విశేషం పోం ఆ విశేషం ఎక్కడైతే ప్రత్యేకమైనటువంటి అనుభవం ఇచ్చిందో ఆ ప్రత్యేక అనుభవం ఆగిపోతే అక్కడ చైతన్యానుభవం ఎప్పలేదంటారు ఎన్ని సంస్కారాలు ఎన్ని ఆలోచనలు ఎన్ని ఎన్ని అనుభవాల్లో ప్రతిదాంట్లో కూడా అనుభవం విశేషము అనుభవం అక్కడ ఖర్చు అయిపోతే అనుభవం రద్దయిపోతే అనుభవం చేరిపోతే దాని ఆధారంలో చైతన్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది ఉన్నప్పుడు ఆధారంగా ఉంది లేనప్పుడు ఉన్నది ఆ విశేషాలను తొలగించుకుంటే ఉన్నది ఉన్నట్టు ఉన్న చైతన్యం విశే సామాన్యంగా ఈ సా సామాన్యం ఉంటే ఏంటి అన్ని విశేషాలు అదే ఉంది అన్ని అనుభవాల్లో ఆధారభూతంగా ఉంది అప్పుడు ఏమైంది విశేషం నుంచి సామాన్యానికి మారేవు విశేషం అనేది వాక్యార్థం సామాన్యం అనేది రక్ష దీన్ని మనం చెప్తాం మీద అనేక బొమ్మలు తీసాం ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క వాసన చేత సంస్కారం చేత నీ అనుభవానికి వచ్చిన బొమ్మలు విషయాకారం చెందే వృషాకాలం చెందినటువంటి చిత్తవృత్తి ఆగిపోయినప్పుడు ఇక్కడ పోయింది అన్ని సంస్కారాలు పోయినప్పుడు అన్ని విషయాలు పోయినప్పుడు ఏమైంది దేనికదిగా ఒక ఇరవై విషయాలు ఉన్నప్పుడు అవన్నీ బాగానే ఏమైంది వాటి అడుగునప్పుడు నేను తెల్ల కాగితం రేటపడింది దాని అడుగునా తెల్ల కాగితం ఉంది ఇప్పుడు తెల్లకాయతం ఎన్ని బొమ్మలుంటే అన్ని బొమ్మలుగా కనపడిందా లేకపోతే ఒకటిగానే కనపడిందా ఒకటిగా కనబడ్డ తెల్లకాయతం అఖండాకార వృత్తి ఏ విషయం కాక ఆ విషయం కనబడుతున్నప్పుడు విషయాకార విషయాకారం ఖండ వృత్తి అనేకంగా ఉన్నాయి విషయాలు కోసం దాని వెనుకున్న తెల్లకాయతం అఖండం అవిభాజ్యం ఆ తెలకాయితం అనుభవం ఆ శుద్ధ తెల్లకాయత శుద్ధచైతన్యం అది సామాన్య తక్కువ మంచి ఇలా చెప్తారు అట్లా ఐదారు రకాలు ఉన్నాయి జహరాజార జహరాజారి లక్షణం జహర్ లక్షణం లక్షణం జహ తజహార లక్షణం విడిచిన లక్ష్యం విడవని లక్ష్యం విడిచి విడవని లక్ష్యం ఆత్మానాత్మ రెండూ ఉందంటే విడిచిన లక్ష్యం విడవని లక్ష్యం సరిపోదు అసలు అనాత్మ లేని ఆత్మ మాత్రమే ఉంది అన్నప్పుడు అనాత్మ విషయంలో ఈ తీసి ఆత్మ విషయంలో సామాన్యాధికరణంగా అట్టు పెట్టుకుంటే అది ఎందుకు పెట్టుకోవాలంటే అది నువ్వయ్యే అది కొమ్ కొమ్మన్నా పోతుంది ఆత్మ బ్రహ్మ అనేది నువ్వు తీసేసినా పోతుంది నువ్వు అట్టు పెట్టుకో అదే ఉంటుంది వాక్యార్థం పోతే అదే ఉంటుంది అయితే ఆ నడకం నా దగ్గర లేదు అందుకని దాన్ని లక్షణ వాక్యంగా స్వచ్చిదానందంగా ఏదో ఒక పెద్దలు కల్పించినటువంటి ఒక లక్ష్యాన్ని మనం లక్ష్యార్థంగా పెట్టుకుంటున్నాం చివరికి స్వార్భం పోతుంది పెట్టుకుంది కూడా కాదా లేదో అవాంగ్ మానసుకున్నా మళ్ళీ అవాంగ్ మానసుకు పోతున్నది మనకి లక్ష్యం లేకపోతే అనుభవంతో వస్తుంది అనుకున్నా కలిపితే లక్ష్యం పెట్టింది ఇప్పుడు ప్రజ్ఞాన బ్రహ్మలో కల్పిన లక్ష్య అనుభవం వచ్చింది అందుకే అడిగాడు ఏ నేను కూర్చుంది అసలు బ్రహ్మంటే అదేనా అని అడిగింది మన ఈ రోజులో ఇరవై మంది మనం మందికి ఇరవై అంతకర ఒకళ్ళ దగ్గర పొందడం వీటి అన్నింటికీ ఆధారమైన చైతన్యం మనం మనందరం ఏం చేస్తున్నాం గుణదోషం అన్నా ఒకరికి సత్వగుణం ఎక్కువ ఒకరికి తమగుణం ఒకరికి రోజు అందరం ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నాం ఆ గుణాలే స్వభావాలుగా ఉన్నారు కానీ అసలు వీటన్నిటికీ ఆధారమైంది ఇది చేయకే అంటే మీరు అంతఃకరణ శుద్ధి చేసుకోమంటే మీ అంతఃకరణలన్నీ శుద్ధంగా తయారైతే అప్పుడు ఏకంగా కనిపిస్తాయి అందరిలోనూ సమతోభావం చూడటం అంటే ఎట్లా చూస్తాము మన మనం సరిచేసుకుని మన అంతఃకరణ శుద్ధి అయినప్పుడు మీకు అందరిలోనూ ఒక ఒకటేగా కనిపిస్తుంది ఇప్పుడు అంతఃకరమ శుద్ధి కానంతకాలం అట్లా భేదభావంతో భేదభావంతో అట్లాగే అనుకుంటాడు అమ్మ శ్రీదేవి ఇంకొకమ్మ పేరుతోటి ఇంకొకటి ఇంకోటి భావన వస్తుంది ఎప్పుడైతే నీ అంతఃకరమ శుద్ధి అయిపోయిందో అంటే సంకల్ప వికల్పలు లేకుండా నిశ్చేదం లేకుండా చిత్తంలో వాసనలు అహంకారం లేనున్నది అన్న భావంలో ఇవన్నీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్వభావం ఆ నాలుగిటిని నువ్వు ఎప్పుడైతే అధిగమించావు అసలు వీటే ఆధారం అనేది ఆ చైతన్యమే కదా ఆ చైతన్యమే ఉంది కదా ఇవన్నీ ప్రకాశిస్తుంది అలా వీటికి పోవాలి ప్రాణ మనసులు కూడా చైతన్యమే అవుతుంది అవి ఏకం కావాలంటే ఎట్లా అవుతుంది ఆ చైతన్యాన్ని పట్టుకున్నప్పుడు రెండు కలిసిపోతుంది అలాగే మన యొక్క శుద్ధమైపోతే ఉన్నది ఏకంగా కనిపిస్తుంది ఆ గుణమాలిన్యాలన్నీ పోవాలి మనలో అన్ని సత్వగుణం రజగుణం కర్మగుణం సత్వగుణం కూడా చివరికి అధిగమించాలి మనం అది బంగారు సంఖ్యలో అందుకని దాన్ని కూడా అధిగమించినప్పుడు సద్వగుణాన్ని కూడా అధిగమించినప్పుడు ఉన్నది కనిపిస్తుంది అందుకని వాళ్ళు చెప్పేదాన్ని మీరు సమన్వయం చేసుకుని సమిష్టిలోకి ఎడ్డారు అవ్వాలంటే నీ ఎంతకర శుద్ధ అవుతాయి శుద్ధ సతగుణాలను ఆటోమేటిక్గా వస్తారు ఆటోమేటిక్గా వచ్చేస్తా విశేషం ఏమి ఉండదు నీ యొక్క విశేషము వ్యక్తిత్వం కోల్పోతే వ్యాపకం అవుతాయి అదే విశేషము సామాన్యము వ్యక్తిత్వమే నేను పరిమితం చేసింది నీ సంస్కారాలే నీ వేష్టి భావం తీసుకొచ్చు నీ సంస్కారాలు నీ వ్యక్తిత్వం నువ్వు చెరిపేస్తే ఆ తెల్లకాయతంలాగా పూర్తిగా నువ్వు వ్యాపకం అయ్యే నువ్వు కీసుకున్న నువ్వు గీసుకున్న బొమ్మ వరకు బొమ్మ వరకే ఉన్నాను అనుకుంటున్నాను బొమ్మ మిథ్య బొమ్మ నువ్వు తీసుకున్నావు మేద్భావం తద్భుతొచ్చింది అలా అది తీసేసాను చేత తెల్లకాయత మీద అక్కడక్కడ బొమ్మలన్నీ మీరంతా ఓ బొమ్మ శ్రీదేవి బొమ్మ ఆ బొమ్మ అని అట్లా ఉంటుంది ఖచ్చితాంబ యొక్క వ్యక్తిత్వం ఆ బొమ్మ వ్యక్తిత్వం తీసేస్తే ఆ బొమ్మ అనుకున్నటువంటి అలకాయతం లేదు అంతవరకే అయ్యావు ఆ చైతన్యం అఖండమైనప్పటికీ అంతవరకు అయింది అది చితంసే వ్యక్తిత్వం పోతే అక్కడ చితంస నీ వ్యక్తిత్వం పోతే అక్కడ చితంసే ఆ వ్యక్తిత్వాలనిపోయిన తర్వాత చితంశాలని కలిసి చూస్తే ఒకేసారి అది అఖండంగా అవిభాజ్యం ఉంది మరి ఇన్ని లేదు వ్యక్తిత్వం ఉన్నప్పుడు మాత్రం మొక్కలుగా నీలో ఒక ఆత్మ నీలో ఒక ఆత్మ నీలో ఒక ఆత్మకమ్మ ఎవరిలో ఒక్కొక్క ఆత్మానందం అనేది చిదంశులు వ్యక్తిత్వం కానీ చిదంశులు అనేది అఖండాకారం అయింది అఖండాకారం అయినాయి కానీ ఆత్మానుభవం రాల నిర్విషయం అయింది వచ్చింది కానీ ఆత్మానందం ఆత్మానందం రావాలంటే ఈ విషయాలు నీకు అడ్డమైనవి విషయాలు అడ్డం తీసిన తర్వాత నిర్విషయం అయింది పేరే నిర్వాణ నిర్విషానందం అంటేనే నిర్వాణానందం నిర్వాణానందం బ్రహ్మానందం ఒకటి కాదు ఈలోపు నువ్వేం చేయాలి బ్రహ్మమంటే ఏంటో తెలుసుకొని ఆ బ్రహ్మ లక్షణాన్ని యోగించాలి అప్పుడు ఇది తెల్లకాయతంగానే ఆ బ్రహ్మ యోగించినటువంటి బ్రహ్మ లక్షణాలు నీ స్వరూపంగా మారిపోతాయి స్వస్వరూపం ఆ లక్షణాలు ముందుగా పెట్టుకోకపోతే శూన్యంగా ఉంటావు నిర్వాణంగా ఉంటాం బ్రహ్మగా ఉండవు దానికంటే ముందే నువ్వు ఆ బ్రహ్మం ఏంటో ఆ లక్ష్యాన్ని కలిసి నీ దగ్గర యోగ పద్ధతిలో పెట్టుకుంటావు అది నకిలీ నువ్వు పెట్టుకునేది నకిలీ కానీ ఆ నిర్వాణాన్ని ఖాళీలో నకిలీ పెట్టుకుంటే ఆ నకిలీ పోయి వెళ్తావు ఆ నకిలీ పోయినప్పుడు నీ స్వానుభవం వచ్చేసరికి అది నిజానికి అది ఏదైతే అది అందాక పెద్దలు ఏంటంటే కల్పించిన లక్ష్యం అందుకని దాని నకిలీ అన్నాడు అసలు ఎవరు చెప్పలేడు అనే వచ్చినవి ఎవరికి కలిగినప్పుడు స్వరూపంలో స్వస్వరూప సాక్షాత్కారణ వారి యొక్క స్వాత్మానుభవంలో ఉంటుంది దాని అట్లా చెప్పడమే తప్ప ఇంటిది ఎత్తుకున్నాను చెప్పి సచిదానందం చెప్పా ఉంటే వీళ్ళు అందుకోవడానికి వీలుగా ఒక అద్భుతలు వచ్చాను దాన్ని యోగిస్తాం యోగాభ్యాసం కోసం ఈ యోగాభ్యాసం ఎట్లా అండి శ్రవణ మరణం నిధించాలి శ్వాస కాదు ధ్యానం కాదు కొండల్ని కాదు ఏం కాదు శ్రవణ పెద్దలు చెప్పిన వాక్యాలు ఎప్పుడోసారి రాసుకుంటానంటే అవి ఒకనొక స్కిప్లో అనుభవానికి వస్తాయి అందుకని అతని ఎప్పుడు పట్టణం చేస్తూ ఉండాలి ఒక్కొక్క టైంలో అది ఇంకపోతే అది వస్తుంది అది ఇది పోగానే నీవు నీ బుద్ధి ఖాళీ అయిపోతే ఎలా రాబట్టుకుంటావు ముందే రాబట్టుకుని అక్కడ పెట్టుకుని పోవాలి అదే యోగం ఇంకపోతే అది వస్తుంది శాస్త్రం అది ఉంటే ఇది లేదు ఇది ఉంటే అది లేదు జుబుతుంది ఇది పోగొట్టుకోగానే అది వస్తుందా అంటే ఖాళీ అయింది జడమైంది మరి దాన్ని రాబొట్టుకునే సాధకుడు లేడు అక్కడ నేను నువ్వు కోల్పోయే లోపే దాన్ని యోగించి నీలో పెట్టుకొని అప్పుడు కోల్పోవాలి అప్పుడు అది నువ్వవుతుంది నిధి జాసలో ఉంటే అది నువ్వవుతుంది రాసుకుంటే కొన్ని కొన్ని వాక్యాలు మనకి వస్తుంది ఉప శాసనలో కాదండి ప్రాసంటే అది వండుకోవాలి ఉపన్యాసం కిందే చెప్తే ఎవరు అందుకోరు అందరూ లిమిటెడ్గా ఉన్న చెప్తే ఏమవుతుందంటే చక్కగా అక్కడ అది వేరే చదువుతుంది అది వివేక చూడమని చదువుతుంది దాంతో వచ్చినవిడివిడిగా చెప్పుకున్నే ఇవాళ రుణం యాభై లోకాలీ తినే చెప్తున్నాం సంవాద రూపంలో ఉండాలంటే సంవాద రూపంలో ఉన్నప్పుడు ఎదురు పొద్దురు ప్రశ్నిస్తే ఎక్కడ ఎక్కడ క్లారిటీ అవుతుంది ఇంకా కుర్చి అలా అయినాయా ఇంకా అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు ఆపిస్తే టైం అయితే ఉంది కానీ తొమ్మిది దాకా మనం ఏం టైం ఇవ్వాలి కాళ్ళ కుర్చి నిన్న చక్కగా నాత్మ లక్షణాలు ధర్మ లక్షణాలు అన్నీ చెప్పారు అది నిరంతరం ఇచ్చేసుకున్నా చాలు మాకు అక్కడ కూడా ఇదే బాబు చెప్పారు సాగి ధర మనకి ఎంత బోధలు చెప్పేవాళ్ళు ఎక్కడ వస్తుంది ఇంత ఓజింగ్ ఇంటిది అది సరిగ్గా ఉపయోగించుకుంటే అందులో రెండు రకాలుగా వస్తున్నాయి మనకి ఇప్పుడు సిద్ధాంతము ప్రాక్టికల్ మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే దగ్గర ప్రాక్టికల్ ఉంది ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒక సాధనం అండి సంపత్తి అంటే ఇదే దాంట్లో లక్ష్యాన్ని పుచ్చుకోవడం సాధన సంపత్తిలో ఒక సంపత్తి ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు ఒక స్థితిలో చాలా తేలిక అన్నమాట లేకుండా అసలు ముందుకు వెళ్ళలేము ఏదో ఒక ఉండాల్సిందే ఇది ఒక ఆయుధం ఆల్రెడీ ఒక ఆయుధం ఈ జ్ఞానశక్తి కూడా తోడైతే ఇంకా తీవ్రంగా వచ్చేస్తుంది తొందర తొందరగా మాకైతే శిక్ష తృప్తిగా మీరు తృప్తిగా ఉంది అంటే మాకు నమ్మకాన్ని ఎంత ఊపిచ్చి వాకి వదులుకొని భర్తల దగ్గర పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ ఆడాడిగా విడిపోదాం అనేది లేకుండా ఆనందంగా ఆస్వాదిస్తూ వింటున్నారంటే మరి ఏంటది పెరిగినట్టు అందులో స్వామి గారు ఆచరణ లేకుండా ఏది చెప్పరు నరసింహారావు గారు ఇది అడుగుతారు ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు ఈ ఆచరణలో దొరుకుతాం లేదా అనేది చేస్తుంది ఆయన లేకుండా అసలు అదేమి ఒక్కడికి కూడా మునిపేయాలి చిన్నాళ్ళునో అట్లా ఆచరణ చేసి మనం చేస్తే అందుకోగలుగుతాం మీ మీ గుణాలు చూస్తున్నా అవతాళు రెచ్చపడతారు అప్పుడు మీకు రజోగుణం రాకుండా చూస్తారు రజోగుణమే చాలా చాలా చాలా ప్రధాన బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా రజోగుణం వస్తే పెద్ద భావ చరిచి కిందకు వచ్చి ఇస్లామిత్ర వెళ్ళి అయిపోతారు గరజా నది దాడితేనే మోర్చు మీ రజ అంటే రజగుణం వదిలి అక్కడ బ్రహ్మకి సంకల్పం మళ్ళీ సృష్టికి వచ్చిందంటే రజగుణం అనేది ఆ విరజానాది దాటినటువంటి బ్రహ్మ నిర్వికల్ప బ్రహ్మగా ఉంటే అది మోక్షం రజగుణం దాటాలి పురాణంలో విరజానది దాటాలంటారు మోక్షం చేస్తారు రజస్సు అనేటువంటి దానికి విడుదలవ్వాలి అది ఇక్కడ ఇక్కడంత ప్రమాదము బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా అది ప్రమాదంగానే ఉంటుంది చూడమని శిలోపం చెప్తాం కొంత మొదట్లో శుద్ధ సత్వగుణంలో సచ్చిదానంద అనుభవం తమోరజగుణాలు పొందా అని అవిద్య పోయింది శుద్ధ సత్వగుణంలో ఉన్న వాడికి సచిదానంద అనుభవం శుద్ధ సత్వగుణం వదిలిన తర్వాత గాఢ తమస్తుంది తమోగుణం పెను చీకటి ఉన్నది తమోడు తమోగుణం వదిలిన తర్వాత మళ్ళీ బ్రహ్మం అయ్యాడు ఆ బ్రహ్మ దాంట్లో రజగుణం గుప్తంగా ఉంది వాడు తిరిగి సంకల్పం చేస్తూ వాళ్ళు వస్తుంది వారు రజగుణంలో వదిలితే శాశ్వత బ్రహ్మగా పెంచారు చీకటి కావల ఏకా వెలుగుంది అది ఆ వెలుగు స్వయం ప్రకాశమే స్వప్రకాశం బాహ్య బాహ్య ప్రకాశమే రజు బాహ్యాన్ని ప్రకాశ అసలు బాహ్యం ఎక్కడుంది మాయే కల్పించింది రజో రజోగుణం వల్ల మాయలోకి వెళ్తాడమ్మా బ్రహ్మ సంకల్పం చేశాడు అంటే మాయలోకి వెళ్ళిపోతున్నాడు ప్రకాశ రూపంలో ప్రకాశ రూపంలో వెళ్ళేటువంటి ప్రకాశం మాయలోకి వెళ్ళాలి అసలు ప్రకాశం తనలో తాను ప్రకాశిస్తుంది రెండు ఉన్నాయి తనలో బయటికి ప్రకాశిస్తున్నాడు అసలు బయట అనేది లేదు మాయ కల్పించిన ఆవరణలో బయట ప్రకాశిస్తుంది రెండో భాగంలో చివరిలో బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానం అని మాయా విద్య జ్ఞానం ఆ రెండు మాయద్వారం అని వేదాంత మాయ ద్వారం అనిచ్చారు మా అంటే మాయ ద్వారం దగ్గర ఉంటే ఈ ద్వారం మాయద్వారం దాని బయటంతా మాయావరణం దీని లోపల స్వస్వరూపం అది ఇదే రూమ్ ఈ రూమ్ స్వస్వరూపం ఆ గడప మాయ ద్వారం ఈ ద్వారం నుంచి చూస్తే ఈ ప్రపంచం కనబడుతుంది ఈ ప్రపంచం మాయా కలుపు ఇది మాయావరణం ఆ మధ్యలో ఉంటుంది ఇక్కడ నువ్వు ప్రకాశ రూపాలు నువ్వు అక్కడ లోపలంతా నేను నువ్వు ప్రకాశించుకు గడప దగ్గరికి వెళ్ళి కూడా నేను గడప నుంచి అటు చూసేసరికి నువ్వు అటు ప్రకాశిస్తున్నావు ఇటు ప్రకాశి ఇటు స్వయం ప్రకాశంలోనో అటు మాయావరణ నీ ప్రకాశం వ్యాప మాయావరంలో నీ వ్యాపమైన నీ ప్రకాశమే పరమాత్మ ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నారు గడప అవుతున్నారు గడప లోపలికి అయితే వాడు ఉన్నాడు నువ్వు మాత్రం మాయావడలోనే ప్రకాశ రూపంగా ఉన్నావు ఇప్పుడు మాయావడలో ఉన్న ప్రకాశ రూపము స్వప్రకాశంలో ప్రకాశము ఒకటే ఇది లక్షానుక మాయావడ ఉన్న ప్రకాశము తాని చుట్టూ ఉన్నటువంటి వాటి నుంచి విలువై సాక్షి విలక్షణమై ఉన్నాడు అది ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ తను కానుగానే నిరపేక్షంగా తాను తప్ప రెండోది లేకుండా ఇక్కడ ప్రకాశం ఇక్కడ ప్రకాశాన్ని ప్రకాశానుభం ఉంది అదే బ్రహ్మనిష్ఠం వీడు దా దేన్ని ప్రకాశింపజేయట్లేదు ప్రకాశింపజేయటానికి ఇక్కడ లోపలి ఈ గదిలో వస్తుే లేదు కల్పితం అన్ని మాయావరంలో ఉన్నాయి కానీ ఇక్కడ లేదు మాయావరంలోని ప్రకాశమో ఆ మాయా కల్పితం సాక్షి ఇక్కడేమో ఏమీ లేదు కాబట్టి దేనికి సాక్షి కాదు అక్కడేమో మాయావరంలో ఆ సాక్షిగా ఉండి వాటికి అసంగంగా ఉన్నారు ఇక్కడ సంగత్వ అసంగత్వ ప్రశ్నే లేదు అది నెరపేర్చం అది అపేక్ష సాపేచ్చం సాలో సాపేచ్చం నిహిత్ల సాపేచ్చం అక్కడ అన్ని బోళ్ళు ఉన్నాయి కాబట్టి సాపేచ్చ జ్ఞానం నువ్వు ప్రకాశమే కానీ సాపేచ్చ జ్ఞానంతో ప్రకాశం అంటున్నావు వివాహమైంది కాబట్టి నేను భార్య అంటున్నావు నేను అని అంటల్లా కాబట్టి దాక్షాయని అంటున్నావు నువ్వెవరు అని శివుడు అడిగితే నేను దాక్షాయని అంటావు అది సరైన నువ్వెవరు అంటున్నాడు ఆయన పోతున్నాడు ఆర్ఆర్ మాటైతే కాబట్టి అక్కడ ప్రకాశం సాపేక్షం ఇక్కడ ప్రకాశం నీవు నీవుగా ఉన్న ప్రకాశం కాబట్టి లక్ష్యార్థంలో ప్రకాశం ఉండో ఒకటి అక్కడ ప్రకాశం ఇది కాదు ఇది కాదు ఇది కాదు అది నేనన్న ప్రకాశం ఇక్కడ ఎప్పటికీ ఎప్పటికీ అది ఉపయోగించిన ప్రకాశం లక్ష్యార్థంలో ప్రకాశం ఏమి తేడా సాపేక్ష నిరపేక్షం అనేది కాబట్టి వాచ్యార్థం నుంచి లక్షార్థం పట్టుకు ఆ మాయద్వారంలో ఉండి పట్టుకోదు ఇటు ఉండదు అటు ఉండదు మటు ఇటు కామను ప్రకాశాన్ని పట్టుకోరు ప్రకాశ రూపంలో ఉండు భ్రమనిష్టలో ఉండు సాధ్యత్వం వదులుకో అంతే ఇటు అయ్యాక నువ్వు మళ్ళీ మాయద్వారం బయటికి తొంగి తోడపాక తొంగి ఆ భ్రమకు వచ్చాడు సాధకుడు ఏం చేయాలంటే ఇటు వచ్చి తొంగి తోడకపోవటమే వినజానేది రా ఒకటి ఉంటుంది సాధకుడికి ఒకటి ఉంటుంది చెప్పే మాటలు కొంచెం తగ్గడా రెండు ఒకటే తీరులో నువ్ భ్రాంతినిచ్చి క్రమంగా విడిచి స్వరూపంగా వస్తున్నావు సాధకుడికి అసలు తీరు ఏంటి మీరు బయటికే పోవాలా ఇట్లా అంటే చివరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నదానికి అస్తావకలి కీర్తి అవుతుంది ఒకరి అది నువ్వే అది నువ్వే అది అక్కడ ఉన్నదానికి అది పనిచేస్తుందా వచ్చుకోవద్దు అంటే భ్రమకి పరభ్రమకి చెప్తుంది ఆ బయట వ్యాపించే మరి బ్రహ్మ శగుణుంటే ఇక్కడ నుంచి నిర్గుణంలోకి వచ్చేసినట్టుకల్లా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమి ఉండదు ఆ వ్యాపకాన్ని విరమించుకుంటున్నాడు మాయలోకి ఇప్పటిదాకా వెళ్ళాడు కదా ఆ మాయ నుంచి తొలగి మాయ తొలగుతున్నాము మాయ తొలగి తన సుప్రకాశంలో ఉంటుంది బాల్యంగా వెళ్తేనేమో మాయ మాయ ద్వారంలో పెడుతుంటాడు సంధానం లేకుండా ఉంటే ఇక్కడికే అది అదేమో బ్రహ్మ ఇది పరబ్రహ్మచారం అప్పుడు కాదు ఇది అచల గ్రంథం ఇది అచల గ్రంథం అట్లా జనంలో ఈ పైపోతే కూడా రాదు మీరు వివేక్ చూడమని అక్కడ దాకా వచ్చారు కాబట్టి తెలుసు చాలా మందికి పరిస్థితిగా తెలుసు ఇక్కడే కన్ఫ్యూషన్ వస్తుంది ఇప్పుడు ఆ ఘటనతో దీపం పెట్టామండి ప్రకాశం లోపల బయట ఉంది బయటది మాయా బయట ప్రకాశం లేనిదే బయట లేదు మాయ లేదు మాయా కల్పితము కాబట్టి మాయ కల్పితంగా ఉన్నప్పుడు భ్రాంతిలో ఉన్నప్పుడు బయట ప్రకాశం మాయను దాటిన వాడికి మాయను అధిగమించిన వాడికి మాయ మర్మం తెలిసిన వాడికి బయటది మిద్య విద్యాభావం కూడా పోయినప్పుడు అది లోపలే ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు విద్యా మిద్య విద్య అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చి అక్కడ అనుకోవడమే పోయింది అనుభవంలోనే స్థిరంగా ఉన్నాం ఇక్కడ కూడా అంతే జీవుడికి అప్లై చేసిన ఏంటంటే మీ ఇంద్రియ వాడికి బంధ ఉన్నాయా ఎప్పుడు అట్టే ఉండదు జీవుడి దగ్గర అక్కడ ఉండి బంధ మోక్షాలు ఏమంటే కనుక గ దీ గడప మీద పట్టినటువంటి దీప ప్రకాశము వలె దీన్ని చూస్తుంటేహలి అంటే గడప దత్త అంటే గడప మీద ఉంచబడిన దీపము గడప మీద వంతబడిన దీప దేహలీ దత్త దీప న్యాయం ఆ న్యాయంలో విచారించాలి బింబ ప్రతిబింబ న్యాయం బీజవృక్ష న్యాయం దేహలీ దత్త దీప పోయింది అక్కడే నేనెవరు ప్రతిబింబం ప్రతిబింబం మాయా ప్రతిబింబం అవిద్యా ప్రతిబింబం మాయ ఎంత అవిద్య లేదు మాయా కాబట్టి ప్రతిబింబాలు ఇక్కడ ఉంటాయా ప్రతిబింబ రూపంలో ఉన్నదంతా అజ్ఞానం కూర్చుంది అజ్ఞానం దాటాక మాయ దాటాక అవిద్య దాటాక అవిద్య అనే అర్థం లేదు మాయాని అర్థం లేదు అందువల్ల ప్రతిబింబాలు లేవు అందువల్ల అక్కడ ఉన్నప్పుడు దీని బయలు అన్నా ఒకటే ఎలుక నీ మాయని దాటిన తర్వాత బయలు అని పేరు పెట్టింది కానీ ఇక్కడికి వచ్చాక అది బయలు కాదు కాదు బయలు అక్కడ ఉండాక దీనికి బయలు అని పేరు తీరకపోతేనే బయలు అంటున్నావు మాయ దాటితేనే బయలు మాయ దాటి తర్వాత బయలు ఇట్టి తట్టిదనేవారు ఎవరు ఎరక ఉంటే బయలు కాదు కదా ఎరకపోతేనే బయలు కదా బయలు అయ్యాక ఇంటి తట్టిదనే వారు ఎవరు కాబట్టి నువ్వే ఆ బయలు రూపం అయినప్పుడు అక్కడ ఎరకలేదు కాబట్టి ఇది బయలా అనే ప్రశ్న వెయ్యాలి అని జవాబు ఇలా ఉండాలి అదే గురువే శిష్యుడే గురువు లేదు అంటే మిగిలితే ప్రశ్నలకే అందులో నుంచి సమాధానాలు వస్తాయి కరెక్ట్ పరిప్రశ్నలు వచ్చేటప్పటికల్లా జవాబు కూడా ఇది వస్తాయి రెండు గురుడు శిష్యులు అట్లా ఆ స్థితికి ఇది సంవాద రూపంలో విద్యాసాగి సంవాదంగా ఉండాలి ఈక్వల్ స్థితికి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే రెండు ఏకమైపోతాయి ఆ స్థితికి మీరు పర్ఫెక్ట్గా చెంది ఆ స్థితికి వచ్చినప్పుడు కరెక్ట్ ప్రశ్నలు వస్తాయి గురువులో ఉన్నది కూడా మేలుకొలు గురువు మేలుకొలు త్రేమిచ్చామంటే ఆమెకి నీకు నిత్యంగా ఇవ్వాలి అయితే ఇప్పుడు ఇవ్వాలి ఎందుకు ఇచ్చామంటే ఆ నిశ్చిష్టతము ఏమి లేకపోతే అయితే బయలుకి అమరస్కానికి తేడా చూసుకో రెండు బయలున్నాయి ఒక బయలు అసలు మాయను తాకినప్పుడు వచ్చే బయలు ఇది కాదు ఇంకో బయలులేదు బయలు నిర్ణయం తెలుస్తుంది కానీ చెప్ప లక్షణాలు చాలా సార్లు అనుకో అది సహజం అవ్వాలి అంటారు కదా ఆనందం కూడా లేనితే దాని చెప్పి సత్య సత్యం జ్ఞానం మళ్ళీ అక్కడి నుంచి సత్యదానందమేమో ఆయన చెప్పింది తటస్థులు మరి నిజంగా ఇది అవ్వాలంటే సత్యం జ్ఞానం అనంతం అది సగన వాక్యం ఇది మీ ద్వారా నాకు ఇంకోసారి అనేక మార్గాల్లో అనేక పద్ధతుల్లో అనేక సుకృతాలు సాధన అనుభవాలు కొట్టు వచ్చారు జన్మ జన్మల నుంచి ఇప్పుడు వాళ్ళు పేరుకి శిష్యులే కానీ కొన్ని విషయాలు మనకంటే పెద్దవాళ్ళు మనకి లేని అనుభవం వాళ్ళకు అందుకనే గురుడు శిష్యుండే అనుకుంటారు అక్కడి నుంచి కూడా ఏమవుతుంది మా పాఠం ఆ పద్ధతిలో కూడా చెప్పడం నేర్చుకుంటుంది మీ ద్వారా అదే మీరు మేలు మీరు మమ్మల్ని మేలు కలిపితే మేము మిగతా వాళ్ళందరినీ చిక్కు అనేది ఒక రకంగా ఉండదు పది మంది పది రకాల సాధనలో పది రకాల చిక్కులు ఉంటాయి కానీ ఉన్న వస్తువు ఒకటే చిక్కు ఇలా అలా ఉంటుందని మాకు తెలియదు ఒక రకాల చిక్కులు పుస్తకం పెడితే వాళ్ళకి అయ్యో అయో ఎవరు సాధన మార్గంలో చిక్కు అర్థం అవుతుంది మిగతా తగ్గుతుంది అర్థం అర్థం కానివ్వండి పుస్తకం ఎందుకు రాయటం ఏవడొక్కడికి ఏదో ఒకరికి పనికొస్తుంది అంత పుస్తకం చేస్తే ఆడు సాధోకుండా అదిమర్లకి ఇచ్చేస్తుంది కదా ఇప్పుడు వేదాలన్నీ అట్లాగే ఉన్నాయి డాక్టర్ సీతారత్నం గారిలో వేదాలు ఇంతంత లావు పుస్తకాలు నాలుగు ఉన్నాయి ఇంత లావు ఎవరికిచ్చారు చూస్తే నాకే అర్థం కాదు సార్ ఏం చేస్తుంది పాపం ఇంకా వేదాలు దాని సారమే దాని సార మనం తోడపెట్టి దాని సారా మనం చెప్పేస్తున్నా అందులో సారమే కదా చెప్పేది అందుకని మీరు అనేక పద్ధతులు మీరున్న ప్రశ్న వేసుకుంటే ఆ చిక్కు చిక్కు నా దృష్టిలో లేకపోయినా నా దృష్టి పెట్టారు కాబట్టి నా దగ్గర లక్ష్యం ఉంది కాబట్టి ఆ లక్ష్యాన్ని బట్టి చిక్కు తొలగించే చెప్పినప్పుడు ఇది నేను కొత్తగా చెప్పినట్టు ఎందుకంటే ఆ చిక్కు విషయం వదో పూర్ణమయ్యా శిష్యుల ద్వారా పరిపూర్ణ అవుతున్నాయి